నీవేనను కరుణింతువుగాకాలకు నాకు విన్నపం విధియే మొదల నాశక్తి ఇమ్ముల పరీక్షించి మరి చదరకిటు రక్షించదనంటివా అది అశక్తుడ నేను అజాగళస్తనము అది ఏ పనికి వచ్చును అంతే నేను పలునా స్వరూప స్వభావంబులెరిగి మరి చలగినను రక్షించదనంటివా వెలిగప్ప చిప్పందు వెండి భావనమించు కలిగినంతే నా కలగుణు శ్రీవేంకటేశ మరీ జీవం బునేలి పెంచదనంటివా మోవకే గోపురము మోచే ప్రతి తావులను నా స్వతంత్రమునిటిదే